ృతిస్మృతిపురాణానామాలయ నమామిర్భగవత్పాదశంకరం లోక శంకర ఓం ఆప్యాయో మమాంగని వాత్రాణశ్రోత్రమోబలంద్రియాణ సన్మరాని సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకు అనిరాకరణమస్మ నిరాకరణం మేస్తూ తదాత్మని నిరుపేయ ఉపనిషత్సు ధర్మాస్ మయి సన్ మయ సంతు ఓం శాంతిశాంతిశాంతి ప్రతిబోధ విదితం మతంత్వం జయా చూడండి ఆత్మనా విందతే వీర్యం చాలా గొప్ప వాక్యం వీర్యం అంటే శక్తి మనస్సు యొక్క శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం మనస్సుని శక్తి గురించి దేహానికి శక్తి గురించి మాట్లాడటం లేదు దేహానికి శక్తి ఉండి మనస్సుకి శక్తి లేకపోతే మనస్సు కలుషంగా ఉందనుకోండి ఆ శక్తి వాడిని పాపంలోకి తీసుకెళ్తుంది వినాశం వైపు తీసుకెళ్తుంది కాబట్టి మనశ్శక్తి మనస్సుకి శక్తి అంటే ఏమిటి మనస్సు యొక్క శుద్ధియే మనస్సుకి శక్తి ఇప్పుడు ఎదుటివాడి ఎందుకు ద్వేషం ఉందనుకోండి అదే మనస్సుకి బలహీనత ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది మీరు ఇలా దగ్గరే రావాలి ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఐ డోంట్ లైక్ దిస్ కెరా i know you resist mm -hmm. i don't like this fellow you will not be able to throw him out you resist i love you what perfect ha love you annada antlo unna shakti i don't like you, you know that very extremely cheerful this is very real when i gave her a chairler i okne edurukonda pettuknai on this spot i don't like him and toast chudandi vanni resist cheyandi మీరు తోయలేకపోతారు ఐ లవ్ యూ అంటే తోలిగి ఉంటారు అంటే లవ్ అన్నప్పుడు వచ్చిన బలం శరీరంలో హీట్ అన్నప్పుడు రాదు కాబట్టి శరీరం ఆరోగ్యం ఉండడం కూడా మనస్సు ఆధారపడి ఉంటుంది మనస్సుకమైతే కలుషంగా ఉంటాయి కలుషం ఉంటే ఆ సూర్యులు ద్వేషాలు సో అలా అయింది పూర్ణిమ నాడు ఇలా అయింది అంటూ ఆ గతానంతాన్ని తవ్వుకుని కోపాలతోటి తాపాలతోటి ఫ్రస్ట్రేషన్ తర్వాత యాంగర్ జలసి ఈ కాలుష్యమంతా మనస్సులో పెట్టుకుంటే అదే మనస్సుకి బలహీనత ఇప్పుడు ఎవడైనా తిద్దుతున్నాడనుకోండి గట్టిగా అది మనస్సుకి బలహీనత నవ్వుతూ ఉన్నాడనుకోండి ఎదురువాడు తిద్దుతున్నా నవ్వుతూ ఉన్నాడు అనుకోండి అది మనస్సుకి బలం కాబట్టి జనాలకి తెలియదు లోకంలో జనాలు ఇగ్నరెంట్ క్రేజీ దే ఆర్ జస్ట్ ఇగ్నరెంట్ అండ్ క్రేజీ దేవుడు అనేది ఇప్పుడు దుర్గాదేవి దేవాలయంలో చూసేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు తోసేసుకుని పెద్దలు చచ్చిపోయారు ఇంటే దాన్ని ఒకటి మీకేం వస్తామండి జస్ట్ నట్ కాబట్టి సో వాళ్ళకేం తెలియదు వాళ్ళు అనుకుంటారు గట్టిగా అరిస్తే బలం గట్టిగా అరిస్తే బలం అది బలహీనత సౌమ్యంగా ఉంటే బలం ప్రేమగా ఉంటే బలం ప్రేమయే బలం ద్వేషం బలహీనత కాబట్టి వీర్యం అంటే ఏమిటి మనశ్శుద్ధి అని అర్థం మరి దేహం మాట మనస్సు సంగతి చూడబోయా నువ్వు దేహం దాని అంతే టెక్స్ కిరఫ్ వచ్చాను మనస్సుకి శుద్ధి ఉన్నట్లయితే దేహానికి శుద్ధి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దేహం ఆరోగ్యంగా ఉంటుంది వీఆర్ నాట్ సజెస్టింగ్ మనస్సు శుద్ధిగా ఉంటే నువ్వు కసివాన్ అయ్యి నువ్వు బాక్సింగ్లో నెక్కుతావు వీఆర్ నాట్ సజెస్టింగ్ దాట్ ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ బాక్సింగ్ పాయింట్ హియర్ దేహం ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు శుద్ధిగా ఉంటుంది దట్ ఈస్ ది వీరి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ మనశ్శుద్ధి అక్కడి నుంచి వస్తుంది మనశ్శుద్ధి అంటే మనశ్శక్తి అది అక్కడి నుంచి వస్తుంది దేవుడి దగ్గర నుంచి వస్తుందన్నాడు అక్కడ దేవుడి దగ్గర నుంచి వస్తుందా దేవుడి దగ్గర నుంచే వస్తుంది కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు పైన ఉంటే నుంచి అలా వస్తుందా సాయిబాబా ఫోటోలు ఇక్కడి నుంచి ఇలా వస్తుంది ప్రసాద్ కాంతి కింద వెరీ మిస్లీడింగ్ ఫోటోగ్రాఫ్స్ ఫోటోస్ కలర్ పెయింటింగ్స్ ఎక్స్ట్రీమ్లీ మిస్లీడింగ్ సో ఇప్పుడు చూడండి అక్కడ లక్ష్మీ ఫోటోల నుంచి రూపాయి కాసులు లేదా లేదు ఉరిక కూర్చుని ఉండాలి అది బెటర్ రూపాయి కాసులు పడిపోతున్నాయనుకోండి లక్ష్మీ చేతిలోంచి ఇట్ ఈస్ వెరీ మిస్లీడింగ్ లక్ష్మీ చేతిలో నుంచి రూపాయి కాసులు మనం ఒళ్ళో పడవండి మన చేతిలో నుంచి మనం ఒళ్ళో పడతాయండి మన కష్టంలో పనిచేస్తే కరాగ్రే వసతే లక్ష్మి చేతిలో లక్ష్మి ఉంటుంది మన కష్టంలో పనిచేస్తే డబ్బులు వస్తాయి అక్కడ అక్కడి నుంచి ఆ ఫోటోలోంచి వస్తాయని ఫోటో పెట్టారనుకోండి ఎంత మిస్లీడింగ్ చూడండి ఇవన్నీ కూడా మోస్ట్ మిస్లీడింగ్ ఫీలింగ్స్ కాబట్టి ఆ సాయిబాబా ఫోటో ఉంటుంది మోస్ట్ మిస్ లేని ఇలా ఆయన చేయబెడతారు ఇక్కడి నుంచి కిరణాలు వచ్చేసి ఆయన వాడికి పడిపోతే వాడికి సంపదలు వచ్చేస్తాయి అలా రావు ఎప్పుడూ కూడా కిరణాలు ఉండవు ఏమి ఉండవు ఆత్మ నుంచే వస్తుంది ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుడు ఈ శక్తి కావాలన్నవాడు జీవుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అది ఆత్మ అది ఏ దేవుడు బ్రహ్మ కాబట్టి మీకు శక్తి లోపల నుంచి వస్తుంది తపస్సు చేశారనుకోండి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అక్కడెక్కడో పురాణంలో ఏమని చెప్తారో అది లిటరల్ గా తీసుకోవటంలో సమస్యలు వస్తాయి అక్కడ కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాయని కదిలిపోయి వచ్చేసి వీడి తపస్సుకి వీడి వీడి ఇంటెన్షన్స్ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నా కూడా మీకు పురాణం ఎలా చెప్తుంది ఇంటెన్షన్స్ బ్యాడ్ అయినా పర్లేదు రిచువల్ గట్టిగా ఉండాలి ఇప్పుడు హిరంజక కూడా ఉన్నాడనుకోండి వాడు చేసేది తపస్సు వాడి ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి ఇంద్రుణ్ణి కింద పడేయాలి వాడిని చంపేయాలి వీళ్ళు చంపేయాలి ఇవి ఇంటెన్షన్స్ కాబట్టి ఇంటెన్షన్ గూట్లు ఉండక్కర్లేదు చెడ్డ ఇంటెన్షన్స్ ఉన్నా పర్వాలేదు చేసి రిచువల్ మాత్రం గట్టిగా ఉండాలి అనే ఇంప్రెషన్ వస్తుందా లేదా పురాణం నుంచి విఆర్ గెట్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అట్లా హౌ మిస్లీడింగ్ ఇట్ ఈస్ వెరీ మిస్లీడింగ్ అలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ కడిగిపోతాయి అంటే ఎంత మిస్లీడింగ్ చూడండి ఎందుకంటే మీకు పాపం అవశ్యం అనుభవక్తవ్యం కృతం కర్మ శుభాశుభం చేసిన మంచి కానీ చెడు కానీ తప్పక అనుభవించి తీరాలి అని అది శాస్త్రం అది చెప్పినట్లయితే తప్పు పని చేసేప్పుడు మనం పాపాలన్నీ స్నానం చేసేస్తే పోతాయి అని మీరు ప్రచారం చేసి పెట్టినట్లయితే తప్పు పని చేయడానికి లోకంలో ఎలా ఉంటారంటే స్త్రీ ధనాన్ని అపహరించేస్తారు విధవా స్త్రీ ఉందనుకోండి భర్త పోయి ఇంటికి స్త్రీ ఉందనుకోండి ఆవిడ సొమ్మంత అపహరించేస్తాడు అన్నయ్య అంత దుర్మ పైగా దేవాలయంలో ట్రస్టీగా ఉంది అక్కడ సొమ్ములు అక్కడ వస్తువులు అసరించేస్తారు కొబ్బరిగా కూడా పనిచేసి తినేస్తారు ఈ రకంగా దేవుడు సొమ్ము వాడేసుకుంటారు వాళ్ళకి మనస్సులో ఒక దోషం ఉంటుంది అగ్రిత ఉంటుంది పుష్కరాల్లో స్నానం చేస్తారు కావసెట్టి అలా చెప్పకూడదు స్నానం చేసేస్తే పాపాలు పోతాయని చెప్పకూడదు దానికి చెప్పే విధానం వేరే ఉంది ఇప్పుడు ఐ రౌండ్ వాళ్ళు టు గోయింగ్ టు దాట్ సో దానికి దేర్ ఈజ్ ద రీజన్ స్నానం చేస్తే ఏమవుతుందో దానికి చెప్పి బద్దత ఉంటుంది అలాగే చెప్పాలి వీళ్ళు సరిగ్గా చెప్పరు వెళ్ళు సో కారణం ఏమిటంటే వాడికి తెలియదు చెప్పి వాడికి సరిగ్గా తెలియదు వాడు చదువుకుని చెప్పట్లేదు చదువుకోకుండా శృత పాండిత్యము అరకొర మిడి మిడి జ్ఞానంతో టీవీకి ఎక్కి చెప్తూ ఉంటాడు సో ది పాయింట్ ఈజ్ వీర్యము ఆ మనశు మనశ్శక్తి మనశ్శక్తి అంటే మనశ్శుద్ధి అది ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మనా అందరికై వీర్యం మీ స్వరూపం నుంచే వస్తుంది దేవుడు అంటే దేవుడు మీ స్వరూపంగా మీలోనే ఉన్నాడు ఇలాంటి ఈ ఆత్మనా విందతే నిర్యం అన్నది పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చెప్తారు దీన్ని శ్రీకృష్ణుడు ఏమంటాడు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ నిపురాత్మన నీకు ఆత్మయే నీకు బంధువు నీ ఆత్మయే నీకు శత్రువు అని అంటాడు ఇక్కడ ఏ మనస్సైతే శుద్ధంగా ఉంటుందో అది బంధువు ఏ మనస్సు అయితే కలుషంగా ఉంటుందో అదే నీకు శత్రుడు అని చెప్తారు కాబట్టి ఆత్మా ఆత్మనాత్మానము ఉద్ధరే తనని తానే ఉద్ధరించుకోవాలి ఇప్పుడు పూజ చేసి దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు ఒకవేళ అన్నట్లయితే దాని అర్థం ఏంటంటే నీవు పూజించిన దేవుడు నీ హృదయంలో ఆత్మరూపంగా ఉండి నీవు కనుక శుద్ధమైన మనస్సుతో శరణాగతి చేస్తే నేను ఉద్ధరిస్తాడు అని అర్థం కాదు అంతేగాని కూర్చున్నావు పూజ చేస్తే ఆయన అక్కడి నుంచి నీకు చేస్తాడు అని మాత్రం తీసుకోకూడదు అలా యూ షుడ్ నాట్ ట్రైడెడ్ లైక్ దాట్ సో దేవుడు మీ యొక్క జీవితంలో ఇంటర్ఫీర్ అవ్వడం మీ జీవితాన్ని మీరే నిర్మాణం చేసుకోవాలి మీకు కావాల్సిన శక్తిని మీకు దేవుడు ఇస్తాడు ఆత్మరూపంగా ఉండే ఇస్తాడు మీరు దాన్ని సంపాదించుకోవాలి ఓకే లైక్ గ్రౌండ్ వాటర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు గ్రౌండ్ వాటర్ ఉంటుంది గ్రౌండ్ లోపల వాటర్ ఉంటుంది అది మీకు వచ్చేది ఎవడైతే పైప్ వేసి ట్యాప్ చేస్తాడో అడిగి దొరుకుతుంది అలాగే మీ హృదయంలో పరమాత్మ ఉంటాడు మీరు ఆ పరమాత్మని ధ్యానం ద్వారా తత్వాన్ని తెలుసుకోవడం జ్ఞానం ద్వారా పట్టుకున్నట్లయితే ఆరాధించినట్లయితే మీకు అక్కడి నుంచి శక్తి లభిస్తుంటుంది చూద్దాం దానికి అవతారిక కథం పునఃక్త ఆత్మవిద్యయా అమృతత్వం విందతే ఈ అవతారిక లేదనుకోండి మీకు పై సెంటెన్స్ కింది సెంటెన్స్ డిస్జాయింటెడ్గా కనపడతాయి పై సెంటెన్స్ ఏమైందంటే విద్యయా విందతే మృతం జ్ఞానాన్ని పొందినట్లయితే మోక్షం వస్తుంది ఎలా వస్తుంది జ్ఞానము హెడ్లో ఉంటే మోక్షం ఎలా వస్తుంది అనే డౌట్ రావచ్చు దానికి సమాధానంగా ఆత్మనా విందతే వీర్యం పైన ఏమన్నారు విద్య విందతే మృతం కాదు అమృతత్వం హే విందతే వాడు నిశ్చయంగా పొందును ఎలా పొందుతారు జ్ఞానం వల్ల ఎలా పొందుతారు అంటే ఉండడానికి తన స్వరూపంలోనే ఉందండి అందుకోసం పొందుతాడు తెలుసుకుంటే పొందుతాడు అని చెప్పాలి కాబట్టి అవతారిక పై సెంటెన్స్ నిన్ని సెంటెన్స్తో కనెక్ట్ చేస్తాం కాబట్టి ఏమంటున్నారంటే శంకరుడు పైన చెప్పినటువంటి ఆత్మవిద్య చెప్పథోక్తయా ఆత్మవిద్యయా ఏమిటి ఆత్మవిద్య ప్రతిబోధ విదితం మతం అనేది ఆత్మవిద్య లేకపోతే అవిజ్ఞాతం విజానత విజ్ఞాతమ విజానతాం అది ఆత్మస్వరూపం ఆగమం ఉన్నది కదా అది ఆత్మవిద్య ఆత్మవిద్య చేత వీడు మోక్షమును పొందును అని అన్నారు కదా ఏ విధంగా పొందుతాడు అంటే పయనుంచి ఏదైనా వచ్చి వీడు నెత్తి మీద పడుతుందా ఇత్యాది ఇప్పుడు మీకు మందు వేసుకుంటే రోగం తగ్గుతుంది ఎలా తగ్గుతుంది రోగం మందు ఏం చేస్తుందంటే దేహంలోకి వెళ్ళి దేహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఇష్యూస్ని తొలగించితే ఆరోగ్యం దేహంలోనే ఉంటుంది దేహమే తన తానే చేసుకుంటుంది మందు సపోర్టుగా ఉంటుంది ఈ అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి రాంగ్ థింగ్స్ని ఆ మందు న్యూట్రలైజ్ చేస్తే మళ్ళీ రోగం పోయి ఆరోగ్యం సిద్ధపడుతుంది కాబట్టి తన నుంచి తానే శక్తిని పొందాలి ఆత్మనా విందటే వేడి సో ఈ ఇప్పుడు లోకల్లాలో ఉంటానంటే మా మేనమావ మా మా మామయ్య ఉన్నాడండి వాడు నా సంగతి చూస్తూ ఉంటాడు వాడు ఏం చూస్తాడు మీ సంగతి మీ సంగతి మీరు చూసుకోవాలి హీ విల్ సపోర్టివ్ టు సమక్స్ కానీ నా హైదరాబాద్లో మామయ్య ఉన్నాడండి నేను పరీక్ష ఫెయిల్ అయినా ఏం పర్వాలేదు వారు చూసుకుంటాడు బట్ విల్ హీసీ సో ఇటువంటి పరాధీనత చాలా పొరపాటు తర్వాత డబ్బు సంపాదిస్తే మనకి శక్తి వచ్చేస్తుంది అది పరాధీనతే డబ్బు బయట ఉంటుంది శక్తి బయట బయట లోపలికి రాదు లోపల బయటికి వెళ్ళాలి శక్తి కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులు సపోర్ట్ చేస్తారు డబ్బు కూడా సపోర్ట్ చేస్తుంది పూర్తి చేస్తే నాకు శక్తి వచ్చేస్తుంది రాదు పూజ కూడా మీరు చేసుకోవచ్చు ఇవన్నీ అవుట్ సైడ్ సపోర్ట్ సిస్టమ్స్ సో కట్టుబట్టుకుని నడవచ్చు కానీ నడిచే శక్తి కాలలో ఉంటే కట్టుబట్టుకుని నడిచే శక్తి లేదనుకోండి కట్టుబట్టుకుంటే మాత్రం ఎలా వస్తుంది కాబట్టి ఆత్మనా విందతే ముందు తన స్థానంలో తాను నిలబడి అంతఃస్కరణాన్ని శుద్ధం చేసుకుని తన స్వరూపం నుంచి తాను ఆ బలాన్ని వివేక బలము అంటారు ఇది ధర్మము ఇది అధర్మము అని తెలుసుకుని ధర్మాన్ని ఆచరించి అధర్మాన్ని దూరంగా పెట్టడమే గొప్ప బలం తెలియకపోవడం ఒక బలహీనత తెలిసి ధర్మాన్ని విడిచిపెట్టి రాగద్వేషముల చే ప్రేరితుడై అధర్మమును పట్టుకుంట ఇంకొక బలహీనత అవి బలహీనత బలం ఏమిటంటే తెలిసి ధర్మాన్ని ఆచరించడమే బలం అది ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచి వస్తుంది తెలియడం లోపల నుంచే వస్తుంది అవుట్ సైడ్ సపోర్ట్ సిస్టమ్స్ మీరు తీసుకుంటారు బట్ మెయిన్లీ మీకు లోపలే ఉంటుందంట తన స్వరూపం నుండి ఉంటుంది బయటకు పుస్తకంలో తెలుస్తుందా తనలో తెలుస్తుందా తనలో తెలుస్తుంది కాబట్టి ఆ అమృతత్వం అనేది కూడా అలా పరాధీనత ఉండకూడదు పూజ చేస్తే కోరికలు తీరస్తాయి కేరళలాగా వాయి అందుకే అలాగే పెట్టకూడదు కూడా పరాధీనత నుంచి వచ్చినటువంటి ప్రారంభం సో పూజ చేస్తే ఏమవుతుంది డబ్బు వస్తుంది కోరికలు తీరుతాయి కోరికలు తీరితే ఏమవుతుంది ఆనందం కలుగుతుంది అంత కోరికలు తీరక్కర్లేదు కోరికలు తీరకుండా డబ్బు పెట్టి కోరికలు తీర్చుకోవడం కంటే కోరికని తిరస్కరించడం చాలా మేలు ఎవ్రీ స్టెప్ ఈజ్ రాంగ్ దా కాబట్టి ఈ విధంగా లౌకికమైన ప్రవృత్తి ధనము భోగము తర్వాత కర్మరూపమైన ఉపాసనారూపమైన ప్రవృత్తి దానికి ధర్మం పేరు పెట్టి అది కాదు ధర్మం అది ఊరికే గౌణ ధర్మం తక్కువ స్థాయి ధర్మం అసలైన ధర్మం ఏంటంటే ఆత్మనా నిందటే నీకు ఉపనిషత్ ధర్మమే యథార్థమే కాబట్టి ఈ విధమైన పరాధీనత పెట్టుకోకుండా తన స్వరూపం నుంచి తాను శక్తిని సంపాదించాలి శని ఎక్కడుంటాడో తన లోపల ఉంటాడు శని యొక్క అనుగ్రహం ఎక్కడ ఉంటుందో తన లోపలే ఉంటుంది నేను ఈ పని చేయలేను అని ఆత్మవిశ్వాసం లేకుండా నీరసంగా పడుతుంటే అదే శని నేను చేయగలను అని ధైర్యంగా ముందుకు వేస్తే అదే శని విడిగా అనుకూలించుట శని యొక్క ప్రతికూలము అది అనుకూలము అది అంతా ఆత్మనా విందతే వీర్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం భాష్యము ఆత్మనా స్వేల రూపేణి వీర్యం బలం సామర్థ్యం వీర్యం బలం సామర్థ్యం అదండి వీర్యం అంటే బలము అంటే సామర్థ్యము శరీర బలం ఉపనిషత్తుల్లో శరీర బలం శరీరం ఆరోగ్యంగా ఉంటే దానిపైన చేసుకుంటూ ఉంటే మనం చదువుకోవచ్చు అభిప్రాయం కాబట్టి సామర్థ్యం ఒక సమర్థత ఈ సమర్థ దేనికైనా ఒక సమర్థత ఉండాలి కదా కెపాసిటీ టు ఫుల్ఫిల్ ది జాబ్ అది ఎక్కడి నుంచి వస్తుంది తన స్వరూపము చే మాత్రమే వీడు పొందుతున్నాడు స్వరూపము చే అంటే తృతీయా విభక్తికి ద్వారా అని పెట్టుకోవాలి ద్వారా అని స్వరూపము ద్వారా ద్వారా అంటే తృతీయా విభక్తి గుండా ద్వారా మామూలుగా వెంది తరు తో చే చేత తృతీయ విభక్తి అది మామూలుగా చేత చేయడం తోడంతో ఉన్నా కానీ గుండా ద్వార అని పెట్టుకోవాలి సో కాబట్టి తన స్వరూపము ద్వారా మాత్రమే వీటిని పొందుతాడు లోకంలో వీళ్ళ శక్తి వచ్చే ఉపాయాలు చాలా ఉన్నాయి కదా వాటి మాట ఏంటి నేను చెప్పినాను నేను యాంటిసిపేట్ చేసి చెప్పేసాను ఊహించి చెప్పాను నేను చూడలేదు మా అన్నాను చూడండి మా మేనమా సహాయ డబ్బు అన్న మంత్రం వచ్చేసాయి అక్కడ నవ్వు ధన సహాయ మంత్రౌషి తపోయోగకృతం వీర్యం మృక్తుం అని వస్తుకృత్య వీర్యము తన స్వరూపం ద్వారా మాత్రమే ఎందుకు రావాలి బయట నుంచి రాకూడదా రావచ్చు ధనం వల్ల వస్తుంది కానీ అది అది ఏం చేస్తుంది మృత్యువులు జయించడానికి ఉపయోగపడతాయి ధనం వల్ల వచ్చే వీర్యము డబ్బు వల్ల ఒక పవర్ వస్తుంది దాంతో పాటు వాడు మృత్యువుని జయించగలుగుతాడు కదా ఇంకేమవుతుందో తెలిసిన డబ్బు విషయంలో డబ్బు ఉన్నవాడు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు వయస్సు వచ్చేస్తుంది అరవై డెబ్బై వచ్చేస్తుంది డబ్బు వాళ్ళు అలా పర్మనెంట్గా ఏమన్నా ఉండిపోరు వాళ్ళకు కూడా పెద్ద వయసు వచ్చేస్తుంది పెద్ద వయస్సు వస్తూనే వాడు యువనలో ఉండగా భోగాలు అనుభవించి ఉంటాడు కదా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఇప్పుడు వాడికి రోగాలన్నీ వచ్చేస్తాయి పైకి సఫారీ సూట్లో అవి వేస్తాడు ఒకవంత క్రీములోవి పులుపుకుని పొటోజెనిక్ ఫెస్ట్లో వచ్చి కనపడతాడు కానీ లోపలంతా కూడా ఒక దేహం అనారోగ్యంగా ఉంటుంది రిక్ష రిక్షాలగిడు హ్యాపీగా ఉంటాడు వీడి వీడి కోటీశ్వరుడు బీపీ షుగర్ పెట్టుకుని ఏదో ఇలాంటివ పెట్టుకుని సతమతమవుతూ ఉంటాడు ఇటు తిరిగితే డాక్టరు అటు తిరిగితే డాక్టర్ ఈ డాక్టర్ల జుట్టు తిరుగుతూ సతమతమవుతూ ఉంటాడు కాబట్టి ధనం వల్ల వీర్యం వస్తుంది అనుకోకూడదు సహాయ అంటే చూడండి సహాయ శబ్దం సంక్షూపంలో సహాయ అంటే మనిషి సహా ఉపకారము చేయువాడు అని అర్థం ఉపకారము అని కాదు ఉపకారము వేరు ఉపకారము ఉపకారి వేరు కాదు ఉపకారి ఉపకారి అంటే ఉపకారి అంటే హెల్ప్ అని అర్థం కాదు హెల్ప్ చేయువాడు ఉపకారము అంటే హెల్ప్ ఇంకా సహాయ శబ్దం అలాగే తెలుసిన సహాయ అంటే ఉపకారి అర్థం మనం దీనిలో ఏమనుకుంటాం సహాయము అనుకుంటాం సహాయము తప్పు సహాయుడు కాబట్టి మేనత్త కొడుకో మిమ్మ మామయ్య ఉన్నాడు వాళ్ళు అది సహాయం వాడు సహాయం చేస్తాడు సహాయం అనకూడదు సహాయము అన్నారు సహాయ ఎత్కరోతి సహాయ సహాయుడు దేనిని చేస్తాడు దాని ఏమవుతుంది సహాయము సహాయస్య కర్మ సాహాయ్యం కాబట్టి ఎప్పుడైనా నేను అంటాను కూడా అప్పుడు పఠం చెప్పినప్పుడు వాడు నాకు చాలా సహాయము చేసినాడు అని పైన వాళ్ళు ఏటో విచిత్రంగా మాట్లాడతాడు ఇని అని అనుకుంటారు కాబట్టి సహాయ అంటే సహాయం చేయవాడు అని అర్థం ఇగో నేను తెలుగులో ఏమని రాశాను సహాయకులు అని రాశాను సహాయం అనే సహాయకులు అంతేకాదు సహాయము అని అర్థం బహువచనం మా మామయ్య మా మామగారు ఉన్నారు మా పిల్లలు ఇచ్చిన వాడు వాడు చూస్తాడు అని అనుకుంటారు తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు ఓషస్ ఇవన్నీ కూడా లోకంలో అనేక జ్ఞానాలు ఉంటాయి వాడు ఏమంటాడు ఇప్పుడు ఈ ఉంటాడు టీవీలో వస్తూ ఉంటాడు మన రామ్దేవ్ బాబా గారి సపోర్ట్ ఆయన రామ్దేవ్ బాబా గారు కొలి అంత చేతస్థ మనుషులు నేను ఇవన్నీ మామూలుగా రోడ్డు పక్కన ఉత్తరఖండ్ హృషికేశ్వరం అక్కడ రోడ్డు పక్కన ఏదో ఉంటుంది కదా ఓమ్మో పిచ్చి మొక్క ఉంటుంది అక్కడ నిలబడతాడు వెళ్ళి ఈ మొక్కకు దానికి పేరు ఏదో పెడతారు ఇదేమో అశ్వగన్ అశ్వగంధ కాదు ఏదో ఏదో పేరు పెడతారు ఈ మొక్కలని మీరు ప్రయోగించినట్టు ఏ ప్రయోగించడం తనకాయ ఈ మొక్కను ఏం ప్రయోగిస్తారు ప్రయోగించినట్లయితే మీకు ఈ వ్యాధులు తగ్గుతాయని పాటికి చెప్తాడు పాటికి వ్యాధులు తగ్గుతాయంటే ఏది తగ్గదని అర్థం తర్వాత దీని బెరడు మీరు రాత్రి నేలలో నానబెట్టి పొద్దున్న ముప్పో గంట సేపు బాయిల్ చేసి కూల్ చేసి ఫిల్టర్ చేసుకుని తాగినట్లయితే మీకు అది ఇంత పొడుగులు ఇవన్నీ పోతాయి ఇలా అదే అలా వాగుతూ ఉంటాడు అవే ఫ్రేజెస్టు అవే మాటలు ఇలా చెప్తూ ఉంటాడు ఇదంతా అయ్యే మాట అయితే భారతదేశంలో ఈ ఫార్మసీ ఇండస్ట్రీని మూసేసుకోవచ్చు అదేమో మాట కాదు అలా చెప్తూ ఉంటాడు దీన్నే దీన్నే ఇంకొంచెం ఎక్సెస్ ఉంది ఏమిటంటే ఈ ఓషధి యొక్క ఆ పసరు కాలుకి రాసేసుకుంటే ఆకాశంలో వెళ్ళిపోవచ్చు ఎన్నారా మీరు ప్రవరాక్షుడి కథ పురాణం అది కాలుకి రాసేసుకుంటే ఆకాశంలో వెళ్ళిపోవచ్చు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఓ తివాచి ఉంటుంది దాన్ని మీరు కూర్చుంటే ఆకాశంలో వెళ్ళిపోతూ ఉండొచ్చు చూసారా ఏదో భేతాల కథ లేకపోతే అదే మీరు నేర్చుకో ఉంటుంది తర్వాత అక్కడి నుంచి మన వాళ్ళు చేసి బాలనాకమ్మ కథ సువర్ణ సుందరలో పెడతారు కాబట్టి ఎన్టీ రామారావులు అయితే అక్కింద నాగేశ్వరరావు దాన్ని కూర్చుని ఇలా వెళ్తా ఉంటాయి ఏం పిచ్చాయన్నా ఓషధులు అంటే ఈ మొక్కలు అవి మీకు శక్తి వచ్చేస్తుంది వసంత కృషి మా శక్తి వస్తుంది ఏమొస్తుంది శక్తి నా కరకాయ వస్తుంది సో రోగం ఉంటే పోవడానికి మందు ఇలాంటి అర్థం పర్థం లేని కబుర్లు ఎందుకు కొరగాని కబుర్లు రోగానికి ముందు ఆత్మస్వరూపం తెలుసుకో మనస్సును శుద్ధంగా పెట్టుకో బాడీ ఆరోగ్యంగానే ఉంటుంది అని చెప్పాలి తప్ప మనస్సు నీది ఎలా ఉన్నా పర్వాలేదు నీకు డబ్బులు ఉన్నాయా డబ్బులు నాకు ఇవ్వు నేను నీకు నీకు నీ అదేమో అంతరిక్షంలోకి పట్టుకుపోతుంది అని ఇలాంటివి ఉన్నాయో చూసారా తర్వాత ఇంకో ఔషధం ఉంది ఒక అమ్మాయిని వీడు ప్రేమిస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమ వీడు ప్రేమిస్తాడు అమ్మాయి ప్రేమించదు ఆ అమ్మాయి వీడికి వేసి కూడా అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది వీడేమో చదువు మానేసి తిరుగుతూ ఉంటాడు వీడు ఒక పొస్త ఆవిడికి రాయాలి ఆవిడ ఒక పొస్తరు రాయాలి ఎలాగోదా వీడు రాసినా పర్లేదు ఇంకొకళ్ళు రాసినా పర్లేదు రాసేస్తే ఆవిడ వీడిని ప్రేమించేస్తుంది అదో ఔషధి తలకి రోకాలు చూడాలి ఇటువంటి ఓషధ వల్ల మీకు ఏదో శక్తి వస్తుంది అనుకుంటున్నారేమో వచ్చిందే అనుకోవా వచ్చిందే అనుకో ఎంతసేపు ఉంటుంది అనిత్యవస్తు కొడుతుంది అదే మృత్యువుని జయించటానికి ఉపయోగపడుతున్నది వచ్చిందే అనుకోడు మృత్యువును జయించగలుగుతాడా వీడు ఎందుకని మృత్యువును జయించాలంటే ఆత్మజ్ఞానం చేత మృత్యువులు జయించగలుగుతాడు కానీ కాలములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మృత్యువుని చేయిస్తాడు కానీ ఈ అనిత్య వస్తువులు ఇది మామయ్య అనిత్యుడే డబ్బు అనిత్యమే ఈ పసరులు వేళ్ళు ఇవన్నీ అనిచ్చే ఈ అనిత్య వస్తువులు చేసినటువంటి వీర్యము వాటి వల్ల శక్తి వచ్చిందనుకోండి కొన్ని నేను మరీ డిస్మిస్ చేసిన వాళ్ళ సమయం వద్దు శక్తి వచ్చిందనే అనుకోండి ఎంతసేపు ఉంటుంది ఆ శక్తి ప్రవదాక్షుడు బతిగా ఏమైంది ఆ పసలు కరిగిపోయింది హిమాలయాలకు వెళ్తే కరిగిపోయింది పసలు కరిగిపోతే అక్కడే తక్ అయ్యాడు అప్పుడు మళ్ళీ ఏదో రైల్లో ఏదో మొత్తం రావాలి కాబట్టి ఈ శక్తి రావట్లేదు ఆత్మనా విద్తే వీర్యం దాని సంగతి అయితే చూడండి తర్వాత మంత్ర మంత్రాలు ఇస్తా ఏమైనా ఈ మంత్రం చాలా తప్పండి చేయకూడదు గాయత్రి చెప్పండి ఆత్మస్వరూపం నీకు బలం వస్తుంది అంతఃకరమే శుద్ధంగా పెట్టుకో ఉన్నదానితో తృప్తి సంతోషం అన్నది కూడా బలం సంతోషమే బలము అనేదో ఉంది అలాగే ఆ బలంతో నువ్వు ధర్మంగా మంచి మార్గంలో ముందుకెళ్ళిపోవు నీకు అంతా విజయమే లభిస్తున్నప్పుడు నీకు పరాభవం లేదు ఈవెన్ చివరిని తెలుసుకొని మృతి మృత్యు రూపమే మృత్యువుని కూడా జయించేసి మోక్షాన్ని పొందుతావు అని చెప్పాలి కానీ ఈ మంత్రం వదిలించి మంత్రం చెప్పండి అని వాడు కదో చెప్పడం గురువు గారంటే గుమ్ గురవైన మహాన్నం గణపతి అంటే గమ్ గణేషాయన మహాండం రామ్ రాముడు అంటే రామ్ రామాయణ మహాండం కృష్ణుడు అంటే కృమ్ కృష్ణాయన మహానం ఏం పిచ్చాయ ఉన్నా దేవైతే దేం దేవి అయిన మహాండం వాడు విభక్తి వచ్చిన వాడైతే విభక్తి రానివాడైతే వరి తగలబెడతాడు లలితా దేవనుకోండి లం లలితాది అయిన మహాన్నం ఎక్కడ ఉన్న పేరుకి అక్కడ లమ్ కమ్ కా అలా ఉంటాయి మంత్రాలు ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఒక కాలంలో వరుస పెట్టి అలా పెంచుకుంటూ పోయారు అలా ఉంటుందండి సో ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటున్న మంత్రం అయితే వాం వాసుదేవాయ మహా ఎలా ఉండదు సో గురుమంత్రం గురుమంత్రం ఏంటంటే గుమ్ గురవే మహా అంటున్నాడే గుమ్ గురువులో భూ ఉంది కదా సొమ్మ సో ఇలాంటి వేషాలు మంత్ర బలము అని ఒక టీవీలో టాపిక్ ఒకటి వస్తుంది ఒక యంగ్ మ్యాన్ వచ్చి చెప్తూ ఉంటాడు ఆ యంగ్ మ్యాన్ కొంచెం రామస్వద్భావం కొంచెం వ్యాకరణం చదువుకుంటే బాగుపడతాడు ఏవో ఇక్కడ అక్కడ నాలుగు వాచ్యాలు రాసి టీవీలో చెప్పి ఏం సంపాదిస్తున్నాడో ఏం లేదో నేను అడగాను కానీ ఇట్ ఇస్ ఆల్ ఇట్ ఇస్ ఆల్ సో మచ్ ఆఫ్ జంక్ దాంట్లో ఏమీ బలం నేను కొంచెం డిస్క్రిస్ చేస్తున్నాను నా మూడ్ ఎలా ఉంది అంటే కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా ఒక రకంగా ఆవేశంలో ఉండి లేని ఆవేశంతో లేదు డిస్మిస్ చేసి పాటిస్తున్న శంకర్లు డిస్మిస్ చేయట్లేదు ఆయన ఏమంటున్నారంటే ఈ బలం ఉంది చూసారా మీరు మంత్రం వల్ల సంపాదించారనుకోండి బలం ఏదో క్షుద్ర దేవత మంత్రం వచ్చి మీరు జపం చేశారనుకోండి ఆ దేవత మీకు విషమైందనుకోండి ఏదో పని పెట్టిందే అనుకోండి అక్కడ ఉంది కూర్చే ఎంత పని చేస్తుంది ఏం పని చేస్తుంది ఎంత పని చేస్తుంది ఏం పని చేస్తుంది దేవత క్షుద్రదేవత మీకు ఎంత పని చేసి పెడుతుంది ఏం పని చేసి పెడుతుంది ఎందుకు ఉపయోగం లేని మాట్లేదాన్ని కాబట్టి ఆ గాయత్రి ఏ పని చేసుకుంటే అంతఃస్కరణ శుద్ధి మోక్షము క్లీన్ దట్ ఈస్ ది రూత్ ఊరికే నా దగ్గరికి మంత్రం కోసం నేను ఇలాంటి పిచ్చి పిచ్చి మంత్రాలను నేను అన్నడూ రికమెండ్ చేయను బ్రహ్మచారి అయితే గాయత్రి గృహస్థాఖ కూడా గాయత్రి గాయత్రి చేయి నిష్క్రామంగా చేయి తర్వాత సంగతి తర్వాత చూద్దాం దట్ ఈస్ ది డోంట్ లుక్ ఫర్ ఎనీ పవర్ యూ డోంట్ నీడ్ అనీ పవర్స్ ఈ నథింగ్ యూ శరీరం ఆరోగ్యంగా ఉంటే గొప్ప మనస్సు శుద్ధంగా పెట్టుకో అంతే అదే జీవితం ఆత్మనా ఇందటే చాలా ఇంపార్టెంట్ మంత్ర ఔషధి తపస్సు తపస్సుతో ఫలాలు శక్తి వస్తుంది తపస్సు చే కొట్టిపారేశారండి శంకరులు తపస్సు చేతి వచ్చే శక్తి ఏమి శక్తి అది వచ్చిన శక్తి ఏమి శక్తి అది వచ్చే శక్తి ఏ శక్తి అక్కర్ రాముడి శక్తి ఏమిటి రావణాసురుడు తపస్సు చేసి సంపాదించిన శక్తి ముందు రాముడి శక్తి ఏం తపస్సు చేసి సంపాదించాడైనా ధర్మాన్ని అనుష్ఠించాడు నా ధర్మం నా కర్తవ్యమే తండ్రి గారి మాటను నేను అనుష్ఠించాలి నేను నా దగ్గరకు వచ్చిన పెద్దలకి కుట్రాలకు నేనేం చెప్తానంటే మీ తల్లిదండ్రులు చెప్పినట్టు జరిగింది నేను ఆయన ఎవరు మూడేమో అవేస్త్రమ్మ అంతకే తల్లిదండ్రుల దగ్గర నువ్వు నా చుట్టూ తిరిగారు నేను ఎప్పుడూ జరుగు మీ నాన్నగారు మీ అమ్మగారు ఏమని చెప్పారు డూ రా ఎందుకంటే రాముడు నుంచి నేర్చుకోవాల్సింది అదే మాతృ దేవోభావ పితృ దేవోభావ వదిలిపెట్టేసి హృషికేశ్ వెళ్తాను లేకపోతే ఉత్తరకాశ వెళ్తాను అంతా ఇదంతా కూడా అనవసరం ముందు డూ సర్వీస్టు నేను నేను కొంతమందిని అలాగే అట్టి స్టేట్ హోమ్ అండ్ డూ సర్వీస్డ్ పెళ్లి నువ్వు చేసుకోకపోతే పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు చేసుకోమని బట్ తల్లిదండ్రులకు విశాఖ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి గాలికి వదిలిపెట్టి సాధువుల చుట్టూ వాళ్ళ సంచి పట్టుకు తిరుగుతారంటే సందర్భం ఉంటే తిరగచ్చు తప్పుగా సందర్భంగా ఉండాలి కాబట్టి తపస్సు తపస్సు వల్ల ఏదో వీర్యం వస్తుంది వస్తుంది ఏదో కొద్దు గొప్ప కానీ అది అవుతుంది అది మోక్షాన్ని ఇవ్వలేదు తపస్సు అయిపోయింది యోగ యోగ అంటే హఠయోగ విసిద్ధులు ఏవో చేసినట్లయితే నీకు సిద్ధి వస్తుంది జలస్తంభనం చేయొచ్చు ఫలానా మెడిటేషను ప్రాణాయామం చేస్తే జలస్తంభనం చేయొచ్చు దుర్యోధనుడు చేసేది చూడండి సరస్సు అడుగును కూర్చున్నాడు వెళ్ళి అలా చేయొచ్చు కొంతమంది మునిగి ఈత మునిగి ఈత కొడతారు అర నిమిషం ఈత కొడితే వాళ్ళు మూడు నిమిషాలు మునిగి పైకి రావకుండా అదే జలస్తంభన విద్య అంటే వచ్చిందనుకోండా విద్య ఏం చేస్తారు వాట్ విల్ కాబట్టి ఈ యోగ సిద్ధులు అనేవి కూడా అనిత్యములు వాటి వల్ల మోక్షమైతే రాదు వీటన్నింటినీ కొట్టుకోవాలి సార్ మీరు గమనించు లేదా ఆ వాక్యం ఒక సమా ఒక సమాసం వేసి అని డిస్క్రిస్ చేసేవారు అంటే లోకంలో ఇలా ఉంటారు ధన సహాయమంత్ర ఔషధిత పోయోగ కృతం లోకంలో ఎంత పిచ్చిలో ఉంటారో తెలిసిన ఓ పీఠాధిపతి ఏం చేశాడంటే రసలింగము అన్నాడు శివుడు లింగం శివుడికి దేవాలయం ఉన్న దేవాలయాలు సర్వ ఎప్పుడు ఇంకో దేవాలయం కడతాడే ఎందుకంటే ఆయన వెనకాల వాళ్ళు ధనవంతులు ఉన్నారు వాళ్ళు డబ్బిస్తారు దాంతో ఇంకో దేవాలయం కడతానంట నేను ఏదో ఇలా కబుర్లు పాఠం అవ్వదు ఎనీవే రసలింగము రసలింగం ఎందుకండి లింగం పెట్టుకోవచ్చు కదా రాత్రి లింగం పెట్టుకోవచ్చు ఏదో స్టోన్ తోటి లింగాకారంగా చేసుకుని ఈశ్వర్ ప్రతిష్ట చేసుకుని దేవాలయం పెట్టుకోవచ్చు కదా పాదర సొంతం చేస్తుంది ఎలా చేస్తారు ఇలా అంటే దాంట్లో ఏదో కలుపుతుంది పాదరసంతో ఏదో కలిపితే అది ఆయన గట్టి పడుతుంది అదో ఔషధం కలుపుతానంట నన్ను అడిగారు ఔషధలింగాలు పక్కర్లేదు అల్యూమినియం చవక్కగా ఒక కేజీ అల్యూమినియం తీసుకోవచ్చు దాంట్లో పడిస్తే శుభ్రంగా గట్టి పడుతుందని చెప్పాను అది తెల్లగా అవుతుంది తెల్లగా అవ్వకూడదు నల్లగా అవ్వాలి పాదరసానికి అభిషేకం రసలింగానికి అభిషేకం చేస్తున్నారనుకోండి రోజు అభిషేకం నీళ్ళు కనుక తీర్థంగా పుచ్చుకున్నారనుకోండి ఎముకలు పోతాయి సో వారికి రోగాలు వచ్చేస్తాయి మెర్క్యూరీ మెర్క్యూరీ ఇస్ ది వన్ ఆఫ్ ది వర్స్ట్ పాయిజన్స్ ఈ పుష్కరాల్లో ఒక ఆయన యాభై కేజీల రసలింగాన్ని స్థాపించి పుష్కరాలు పన్నెండు రోజులు అభిషేకం చేశాడు అందరికీ అతీర్థం ఇచ్చాడు అక్కడికి మెర్క్యూరీ డిటెక్ట్ చేసే డిటెక్టర్ ఒకటి పట్టుకుని వెళ్ళి ఎంత ఉన్నది మెర్క్యూరీ మెర్క్యూరి ఎంత ఉంది లెడ్ ఎంత ఉంది మెర్క్యూరియ ఉన్న చోట ప్రతి చోట లెడ్ ఉంటుంది ఈ లడ్డు మెర్చుడి ఎంత ఉన్నాయి అని టెస్ట్ చేసి చూస్తే అసలు ఆ లింగానికి అభిషేకం చేసి ఆ నీళ్లను తీర్థం కింద ప్రసాదం కింద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేస్తూ ఉంటారు ఏదో ఒక సిద్ధులని కూడా డిస్మిస్ చేసి చూడు శక్తి అంటే ఒక్కటే ఉన్నది ఏమిటో తెలుసునా ఆత్మవిద్యాకృతం తువీర్యం ఆత్మనా అన్యేనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం వల్ల వచ్చేటువంటి బలం ఉన్నదే అది తన స్వరూపం ద్వారానే వస్తుంది తప్ప బయట నుంచి వచ్చేది కాదు అది ఆత్మజ్ఞానం వల్ల కలిగే బలం ఒక అద్భుతమైన బలం వస్తుంది శరీర బలం కాదు ఆత్మబలం వస్తుంది ఆత్మబలము అంటారు మనోబలము ఆత్మబలం ఆత్మబలం వస్తుంది ఆత్మబలం పట్టుకుంటే ఆత్మ నుంచి వస్తుంది ఆత్మద్వారా వస్తుంది మనస్సుకి బలం వస్తుంది దేహానికి బలం వస్తుంది ఇతరము ఆత్మబలము ఇతరము చేత వచ్చేది కాదు ఇత్య అనన్య సాధనత్వాత్ ఆత్మవిద్యావీర్యస్ కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలిసింది ఆత్మవిద్యా వీర్యము అనన్య సాధనము తెలిసింది అంటే ఆత్మవిద్య చేత కలిగే బలం ఏదైతే కలదో ఇది ఇతర సాధనముల వల్ల వచ్చేది కాదు ఇతర సాధనములు అంటే కదా ధన సహాయ మంత్ర ఔషధి తపోయోగ ఆదు అవితరములు వాటి వల్ల వచ్చేది కాదు ఆత్మవిద్య వల్ల వచ్చే బలము అది తన స్వరూపం ద్వారా వస్తుంది తప్ప ఇతర సాధనముల వల్ల వచ్చేది కాదు దాన్ని బట్టి తదేవ వీర్యం మృత్యుం శక్నోతి అభిభవితుం ఆ పరాక్రమం ఆ శక్తి మాత్రమే ఆ బలం మాత్రమే మృత్యువును జయించటానికి సమర్థమవుతుంది ఎందుకంటే ఆత్మ నిత్యం ఆత్మవిద్య నిత్యము ఆత్మవిద్య వల్ల లభించే వీర్యము బలము కూడా నిత్యము ఆ బలంతో అంటే జ్ఞానబలం వివేక బలం ఆ బలంతో వీడు ముచ్చుని జయించి పారేస్తారు అంటే జీవన్ జీవన్ ముక్తుడు అయిపోతారు మోక్షాన్ని పొందుతాడు ఆత్మనా విందతే వీర్యం కాబట్టి ఇంకా విద్యయా విందతే మృతం సో చూడండి ఆత్మనా విందతే వీర్యం ఇప్పుడు ఈవేళ క్లాసు ఇది మొత్తం ఫనిష్ అవ్వదు ఈ మంత్రం పూర్తయ్యి నెక్స్ట్ మంత్రం అవ్వడం అనే మాట ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఓకే సో ఈవేళ ఎంత అయితే అంత అవుతుంది అది ఒకే విద్య ఇంకా నెక్స్ట్ మంత్రం అయినప్పుడు అవుతుంది ఓకే ఈ ఆత్మనా విందతే వీర్యం అన్నది చాలా గొప్ప వాక్యం దీని మీద ఇంకో కొంచెం స్వాగతిస్తే కూడా మంచిదే ఏముంది పూర్తి చేసి కూర్చోవడం ఎంతసేపు సో ఇప్పుడు చూడండి ఆత్మ అంటే వీర్యం ఎందుకు వచ్చిందంటే ఆ బలం ఎందుకు వచ్చిందంటే ఆత్మ దేహంలో ఉంటుంది కానీ దేహము చేత పరిచ్ఛన్నం అవ్వదు ఆకాశం ఘటల్లో ఉంటుంది కానీ ఘట ఎంతుందో అంతే ఉందనుకోకూడదు ఆకాశం అనంత అలాగే ఆత్మ దేహమునందు ఉన్నా దేహము చేత పరిచ్ఛిన్నము కాదు కాబట్టి దేహము యొక్క శక్తి పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఆత్మ యొక్క బలానికి పరిచ్ఛం ఉంటూ ఏ ఉండదు ఆత్మ ఇంద్రియములలో ఉంటుంది పశ్చిమచక్షు చూ కన్ను చూస్తుందంటే అది ఆత్మ చైతన్యము ప్రభావము చేతనే చూస్తోంది కాబట్టి ఇంద్రియములలో ఆత్మ ఉంటుంది కానీ ఇంద్రియముల యొక్క శక్తి చేత పరిచ్ఛిన్నం కాదు మనస్సులో ఆత్మ ప్రతిఫలించి మనకి కాగ్నిషన్స్ అన్నీ కలుగుతూ ఉంటాయి కానీ మనస్సు చేత ఆత్మ పరిమితం కాదు దేశమునందు ఆత్మ ప్రతిఫలిస్తుంది తద్వారా మీకు దేశ భావన కలుగుతుంది కానీ ఆత్మ దేశము చేత పరిచ్ఛిన్నము కాదు కాలము అంటే ఏమిటి వట్ ఈస్ కాలమునగా కాలజ్ఞానమునకే కాలము అని పేరు కాలజ్ఞానం అంటే ఏమిటి ఆత్మ చైతన్యము కాలావచ్ఛిన్నమైంది కాలభావన ఏదైతే కలదో కాలభావన మనస్సులో వచ్చే కాలము అనేటువంటి సంకల్పం కలదో దాన్ని ఆత్మ చైతన్యం చేత ప్రకాశింపజేస్తే అది కాలమవుతుంది అంటే అర్థం లేదు తెలిసిన మీరు కాలాన్ని సంకల్పిస్తే కాలం ఉంది లేకపోతే లేదు అంటే ఆత్మ కాలం నందు ప్రతిఫలిస్తూ ఉంటుంది కానీ కాలము చేత పరిచ్ఛిన్నము కాదు అది ఆత్మ అంటే అటువంటి ఆత్మ యొక్క బలము అనంత బలం అది అంటే దాంట్లో మొత్తం ఊళ్ళో వాళ్ళందన్ని కొట్టేయచ్చాను కాదు అనంత బలం అంటే దాంతో మీరు మృత్యువుని జయించి పారేయచ్చు ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్ ఓకే తర్వాత కాబట్టి దీని అభిప్రాయం ఏంటంటే ఆత్మనందకే విజయం అంటే చూడండి జనులు డబ్బు కోసం ప్రయత్నం చేస్తారు తర్వాత భోగాల కోసం ప్రయత్నం చేస్తారు తర్వాత ఇక్కడ చెప్పినట్టుగా ధన సహాయ విడికాలు బోడికాలు కొట్టుకుంటారండి ఇప్పుడు యోగ్యమైన విధంగా ధనం పెట్టడంలోనూ శరణానికి చేయడంలో తప్పేం కానీ మాకు బోధించండి సహాయం చేయండి అంటే తప్పలేదు వెళ్ళి వాడిని వాడిని వాడిని ఖరీది ఫేవర్ అంటారే వాడిని వాడికి కాళ్ళు కొట్టుకుని వాడి వల్ల ఏదో పది రూపాయలు మనకి దక్కితే మనం ఏదో ఉద్ధరింపబడతాం లేదా వాడు నాకు ఉద్యోగం ఇప్పిస్తారు కష్టపడి చదువుకునే ఉద్యోగం సంపాదించుకోకుండా మేనమావి పెంచడం ఉద్యోగం సో అలా ఉంటారు సో అలాగా దానికోసం ప్రయత్నం చేస్తారు ఇక తపస్సుకి ప్రయత్నం చేస్తారు ఒకసారి ఓ యంగ్ మ్యాన్ నేను హిమాలయాల నుంచి వస్తున్నా ఓకే ఏం చేశావారండి హిమాలయాల్లో గుహలో కూర్చొని తపస్సు చేశాను మంచిది ఎలాంటి గుహ అంటే ఎరినో అప్రోచ్ చూద్దాం గుహ ఆ గుహలకు కొన్నింటికి అప్రోచ్ ఉండదు ఆ పైన అది ఇలాగ వెట్టికల్ వెట్టికల్గా బండరాయిలు ఉంటుంది వెట్టికల్గా కొన్ని మీటర్లు ఎత్తున బండరాయిలు అక్కడ ఉంటాయి గుహలు ఎలా వెళ్తారు మీరు కింద నేను ఇచ్చిన వేసుకున్నా అందరూ ఆ పైన మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు ఒక తాడు కట్టి ఆ తాళకి ముళ్ళు పెట్టుకుని దాంట్లో బుధాన్ని బ్యాక్ ప్యాక్ పెట్టుకుని ఆ తాడుతో దిగి ఆ గుహలో ప్రవేశిస్తాడు ప్రవేశిస్తే అక్కడ ఏకాంతంగా కూర్చొని ఏదో చెప్పమని ఏదో చేస్తాడు అలా చేసి వచ్చాడు మరి ఎప్పుడైనా వెచ్చాల కావసిన మళ్ళీ ఈ తాడు కొట్టుకు పైకి రావాలి ఏదో కూర్చుని తెచ్చుగా అలా ఎందుకు అంటే దాంట్లో ఏదో ఉందనే అభిప్రాయం వివేక చూడాలని చదువుకోవా చేసిన తపస్సు ద్వారా చదువుకో వివేక చూడాలని ఎందుకంటే తత్వం తెలియకుండా ఊరికే తపస్సు చేస్తే ఏమైనట్టు తపస్సు అంటే ఏం చేస్తాడు ఏదో మంత్రం పట్టుకుంటాడు సో ఏదో రామ్ రామాయణ రాముడే మంత్రం చేస్తే వాడు గుజ్ఞాత్ముడే వాడు రాముడు కాదు ఏదో ఇంకేదో మోడల్ ఉన్నది ఏదో పట్టుకుంటాడు సామి సాయిబాబా అయిన మహా అంటున్నారు ఏదో అలానే మంత్రం ఏదో పట్టుకుంటాడు పట్టుకుని దాన్ని ఒక పది లక్షలు చేస్తున్నాడు ఆ గుహలో కూర్చొని ఎప్పుడు అయిపోతున్నా ఎప్పుడు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్దామని అంటే ఫలానా వాడు ఎలా చేస్తాడని చెప్పట్లేదు మనస్థలా ఉంటుందండి అరే తత్వాన్ని తెలుసుకోం వ్యాకరణం చదువుకో సంస్కృతం నేర్చుకో తత్వం తెలుసుకోం ఇతర నుంచి తర్వాత చూద్దాం ముందు ఈ పని చేసే వయస్సులో ఓపిక పని చేసే ఒక పదివేలు ఈ పని చేయి తర్వాత గుహలో కూర్చొని చేయొచ్చు టైం ఉంటుంది కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చి వచ్చేప్పటికే గుహలోనే కూర్చోవచ్చు ఎక్కడో ఒకడ చేసి చదువుకునే టైంలో చదువుకోద్దా అంటే ఆత్మవిద్యను సంపాదించాలి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి కాబట్టి దానికి ప్రయత్నం చేయాలి జనాలు డబ్బు పోగేయటానికి బోళ్ళు ప్రయత్నం చేస్తారు భోగాలకు బోళ్ళు ప్రయత్నం చేస్తారు తర్వాత తపస్సు అని ధ్యానమని ఇదని సమాధిని యోగమని బోళ్ళు ప్రయత్నం చేస్తారు ఆత్మజ్ఞానానికి ఏం ప్రయత్నం చేయరు చూడండి రోగం వస్తే ముందు వేసుకుంటామా వేసుకోమా వేసుకుంటాము ఇప్పుడు నీకు అజ్ఞానం అనే రోగానికి మందు వేసుకునే ప్రయత్నం చేశారా మరి చేస్తూ వాసనలు అనే రోగం ఉన్నది కదా వాసనా రోగం ఉన్నది దానికి మందు వేసుకోవాలక్కర్లేదా అహంకారం అనే రోగానికి మందు వేసుకోవాలక్కర్లేదా అజ్ఞానము వాసనలు అహంకారము అనే రోగానికి వేసుకునే మందుయే ఆత్మవిద్య ఆ మందు వేసుకుంటే రోగం పోతుంది అప్పుడు రోగం మందు పోతే దేహానికి శుద్ధి వచ్చినట్టుగానే అంతఃకరణానికి ద్వారా అంతఃకరణము శుద్ధి వచ్చినందువల్ల మరో మోక్షాన్ని పొందగలుగుతారు కాబట్టి చూడండి ధర్మానుష్ఠానం చేయాలి తల్లిదండ్రులను సేవించుటే అది ధర్మానుష్ఠానం చేయాలి చేస్తే ఏమిటవుతుంది అధర్మ వాసనలు నశిస్తాయి ఈశ్వర ఉపాసన చేయాలి నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తే సంసార వాసనలు నశిస్తాయి యోగాభ్యాసం చేయాలి ప్రాణాయామా చేయాలి యోగ్యమైన విధంలో మోడరేట్గా చేయాలి ఇంకా లేకుండా చేయకూడదు మొడరేట్గా చేసినట్లయితే మనస్సు యొక్క చేయించాలని తగ్గుతుంది ఆ విధంగా మీకు ఆ సపోర్ట్ సిస్టమ్స్కి విలువ ఉన్నది ఆ సపోర్ట్ సిస్టమ్స్ ద్వారా సపోర్ట్ తీసుకుని మెయిన్గా ఆత్మ విద్యను పట్టుకోవాలి పట్టుకుని కొరత ఉండాలి అంతేగాని ఆత్మవిద్యను వదిలిపెట్టి ఈ సపోర్ట్ సిస్టమ్స్ను పట్టుకుని వాటి వెనకాల రాధేమ రాధేమ అంటో రాధేమా రాధేమ అంటే ఆ అనుభూతాలు మీరు చేసుకుని పల్లకీలో పెట్టడం లేకపోతే పల్కీలో నుంచి తీసి కారులో పెట్టడం ఆవిడ ఎలాగైనా డ్యాన్స్ చేసుకుంటే తప్పట్లు కూడా మేము అడుగు వినిపోయి రాధేమ రామ్ రాధాయ నమహ వాడు వినిపోయి రామ్ రాధాయ నమహ రాధాయ అనకూడదు రాధాయే అని ఉంటుంది సో ఇటువంటి వేషాలున్నాయి చూసారా ఇవి హిందూ ధర్మానికి చాలా మత్స తీసుకొచ్చాయని చెప్పక తప్ప వీడి మీద స్వామి వివేకానంద మాట్లాడిన తీరు చూస్తే మీరు కళ్ళు తిరిగిపోయేట్లు మాట్లాడతారు ఆయన చాలా పరుషమైన భాషతోటి డిస్కస్ చేసుకోవాలి పట్టుకునేది ఏదో గట్టిని పట్టుకోవాలి ఆత్మనా విందటే వీర్యం అలా ఉండాలి తప్ప ఇంకా మరి దేన్నే పట్టుకోకూడదు విద్య ృతం వీర్యం ఆత్మనా విందతే చూడండి ఆత్మవిద్య నుండి మీకు వీర్యము బలము శక్తి వస్తుంది ఆత్మబలం వస్తుంది ఈ ఆత్మబలం బయట నుండి రాదు ఆత్మ ద్వారానే వస్తుంది అది సార్ అది సెటిల్ చేస్తుంది బికాజ్ ఇట్ ఇస్ సో అయితే ఒకటనమాట అత అది విద్యయా విందతే అమృతం రకంగా ఇందువలన మనం ఏం చేయాలి విద్యయా ఆత్మవిషయ విందతే అమృతం అమృతత్వం కాబట్టి ఆత్మ విషయముగా కదా విద్య నేర్చుకోవాలి సంస్కృతం నేర్చుకోవాలి తర్వాత తత్వబోధ ఆత్మబోధ ఆత్మబోధ చాలా అడ్వాన్స్డ్ ప్రకరణం తత్వబోధ ఈజ్ బిగినర్స్ ప్రకారం ఆత్మబోధ ఈజ్ వెరీ అడ్వాన్స్ శంకరుల తత్వబోధ శంకరులది కాదు ఎవడో రాశారు సో రాసిన పేరు కూడా ఉంటుంది కింద ఇది శంకరాని ఉండదు శంకరాన్ని ఉండి మోసాలున్న చోట ఉన్నాయి ఇక్కడ లేదు సో కొంత తత్వబోధ ఇత్యాది గ్రంథములను చదువుకుని ఆ టెర్మినాలజీ తెలుసుకుని వివేక చూడమని మొదలైన గ్రంథములను చదువుకుని ఆ వివేకాన్ని బాగా బలం చేసుకుని భగవద్గీత భాష్యము ఇత్యాద చదువుకోవాలి ఉపనిషత్తులు భాష్యము ఎన్ని ఎన్ని ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు చూడండి ముందు బొరువుదిలిపోతుంది లేకపోతే ఏమిటి ఆ మొక్కల్లో కూర్చోవడం మొక్కలు ఉంటాయి వెళ్ళి ఆ మధ్యలో కూర్చోవడం ఇవ్వ ఈ ఆకులు ప్రయోగిస్తే ఏమిటి ప్రయోగించడం తలకాయ ఆకులు ప్రయోగించడం ఏం ప్రయోగిస్తాడు ఆకుల్ని అంటే ప్రయోగించడం అంటే ఢేలవా లాగబెట్టి బావి చేసుకుని తాగాలి ఉన్న ఈ లోపల పోతాడు ఈ రోగాలన్నీ ఇన్ఫెక్షన్ వచ్చి ఆకుల మధ్యలో కుట్టి ఉంటే ఇలాంటి వేషాలు వేయకూడదు పీపుల్ని హెవర్ టు గైడ్ దమ్ ఇన్ ది రైట్ డైరెక్షన్ మందు ఇప్పుడు మందు సందర్భంలో మందు వేసుకోవాలి ఎలాంటి మందు వేసుకుంటే కరెక్టో అలాంటి మందు వేసుకోవాలి ఎలాంటి మంత్రం చేపిస్తే మంచిదో అలాంటి మంత్రం చేపించాలి ఎలాంటి యోగా చేస్తే మంచిదో అలాంటి యోగా చేయాలి ఎలాంటి సత్పురుషుడి దగ్గర మనం సపోర్ట్ సహాయ ఎవరి సపోర్ట్ తీసుకుంటాం మంచి వాళ్ళు సపోర్ట్ తీస్తారు అటువంటి వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి విద్యని సంపాదించుకోవాలి తన మీద తను ఆధారపడి గుండె తేటవటం బతకాలి అంతే కదండి ఆత్మనా ఇట్ మేక్స్ ద లైఫ్ సింపుల్ మేబీ హార్డ్ మేబీ డిఫికల్ట్గా ఉండొచ్చు నేను బాగా డబ్బులు ఇచ్చాడనుకోండి తేలికైపోతుంది కానీ ఇది అలా తేలిగ్గా ఉండదు సింపుల్గా ఉంటుంది కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ దీంట్లోనే ఆనందము కదా మరి ఇంట్లోనే ఉంది ఆనందం ఆ కష్టపడ్డంలోనే ఆనందం ఆ మనోబలం అక్కడి నుంచి వస్తుంది ఈ బలంతో ఆత్మ విచారం చేసి మోక్షాన్ని పొందవచ్చు విద్య విందతే నాయమాత్మా బలహీనైన లభ్య ఇది ఆథర్వనే అథర్వవేదోపనిషత్వం ఉండకున్నాయని చెప్పారంటే బలము లేని వాడికి ఆత్మ లభించదు ఏం బలము అదే విద్య ఆత్మనా విందతే వీర్యం ఆ బలమే కాబట్టి నీకు బలం ఉండాలి ఏమిటి బలము మనోబలము మనోబలం ఎలా వస్తుంది మనస్సులో వీక్నెస్ ఉంటే వీక్నెస్ ఏవైతే ఉన్నాయో అవి పోతే మనోబలం వస్తుంది మనస్సులో వీక్నెస్లు ఏమిటి కామనాలు భయములు రాగము ద్వేషము ఇవి మనస్సులో ఉండే వీక్నెస్ వీటిని పోగొట్టుకో ఎలా పోగొట్టుకుంటాం ఆత్మవిద్య ఆత్మవిద్య ద్వారా ఈ మనస్సులో ఉండే వీక్నెస్లన్నీ తీసిపాలి తీసి పరిస్థితి ఏమవుతుంది శుద్ధమైన మనస్సులో ఆత్మస్వరూపము చక్కగా ప్రతిఫలిస్తుంది నీకు ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది అప్పుడు నీకు ఆత్మబలం లభిస్తుంది గ్రౌండ్ వాటర్లో గ్రౌండ్ వాటర్ అంటే ఏం చేయాలి గ్రౌండ్ వాటర్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ వచ్చిన గొయ్యి తీశాడు ఇంకా ఏం రాలేదు అది ఇదిలు ఇంకొక పక్కకు పోయి ఇంకో గొయ్యి తీశాడు అలా మొత్తం పది స్థలంలో చిన్న చిన్న గోతులు తీసుకుంటూ వెళ్తే గ్రౌండ్ వాటర్ వస్తుందా రాదు గ్రౌండ్ వాటర్ రావాలంటే ఏం చేయాలి గొయ్యి తీస్తూ ఉండాలి తీసుకుంటే వాళ్ళు వచ్చాయని కొన్ని ఏం చేయాలి పక్కన బారాయ బంగారం వచ్చిందను కొన్ని ఏం చేయాలి పక్కన పారాయాలి ఎందుకంటే మీకు కావాల్సింది బంగారమా లేకపోతే రౌండ్ వాటరా సో ముత్యాలు రత్నాలు వచ్చాయనుకోండి పక్కన బారాయాలి ఏవో అస్థిపంజరం మొక్కలు ఈ ముక్కల మొక్కలు పక్కన బారాయాలి ఎసగు పక్కన బారేయాలి మట్టి వస్తే పక్కన బారేయాలి నీళ్ళు వస్తాయి ఎవరు ఆ రకంగా ఆత్మనా విందతే వీర్యాలు ఆత్మస్వరూప సాక్షాత్ ఆత్మస్వరూపాన్ని అరయుత ద్వారా అంటే విచారం ద్వారా మీకు అబలం దానివల్ల మోక్షాన్ని పొందుతారు అత సమర్థో హేతు అమృతత్వం హి విందతే అంటే శంకరుల అన్వయం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా విద్య ప్రతిబోధ విదితం వితమతం అమృతత్వం హి విందతే అని చెప్పారు కదా వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అమృతత్వమును పొందేస్తాడు అని చెప్పారు దానికి ఒక ప్రక్రియ ఏమైనా ఉందా లేదా ఒక హేతు ఉండదా లేదా ఉంది హేతువు ఏమిటా హేతువు సమర్థో హేతువు మోస్ట్ మోస్ట్ అథెంటిక్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ హేతువు మోక్షమును పొందును అని చెప్పడానికి మోస్ట్ పవర్ఫుల్ హేతువు ఏమిట హేతువు అంటే ఆత్మనా విందతే వీర్యం విద్య విందతే మృతం అది హేతు ఆత్మస్వరూపం ద్వారా వీడు మనశ్శక్తిని సంపాదించి ఆత్మవిద్య ద్వారా మోక్షాన్ని పొందుతున్నాడు కాబట్టి మోక్షమును పొందేస్తాడు అని చెప్పుటకు తగిన హేతు ఉంది కదా ఉంది హేతు ఏమిట హేతు ఆత్మనా వీర్యం విద్యయా మృతం ఓకే అంటే అమృతత్వం హిందతే అని చెప్పిన దానికి కింద వాక్యం అంతా కూడా హేతువుగా మనం అర్థం చేసుకోవాలి అయిపోయింది వాడికి తర్వాత మంత్రం నేను అవదేమనుకున్నాను అయిపోయిందండు తర్వాత మంత్రం డిసెంబర్ లో కంటిన్యూ చేసుకుంటే మంచిదేమంటారా ఓకే సో సో ఇప్పుడు విద్యయా విందతే అనుకుంటాం విద్య అనేది మీకు ఎలా ఆలోచిస్తుంది చూడండి ఇప్పుడు లాయర్సు అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళకి బుద్ధి ఉంటుంది మంచి లోతైన బుద్ధి ఉంటుంది మంచి సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది లాయర్ అంటే వాడు ఏదో ఉంది తమ్మిని బొమ్మి చేస్తారు తిమ్మిని బొమ్మి చేస్తారు భూమిని తింగి చేస్తాడు ఎంత బుద్ధి అవుతుందో వీడు వాహ వాడికి వెళ్ళంత బుద్ధి అలాగే ఈ కంప్యూటర్ పీపుల్ ఈ అకౌంట్స్ వీళ్ళకి బోడంత బుద్ధి ఉంటుంది కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండదు ఇచ్చే ఉండదు తెలుసుకోవాలని ఇచ్చే ఉండాలి తర్వాత కొంతమందికి జిజ్ఞాస ఉంటుంది కానీ బుద్ధి ఉండదు రెండు ఉండాలి ఎందుకంటే విద్యానందతే మృతం అంటే మీకు బుద్ధి ఉండాలి తెలుసుకోవాలంటే బుద్ధి అంటే సూక్ష్మమైన బుద్ధి సమర్థమైన బుద్ధి ఉండాలి తెలుసుకోవాలనే ఇచ్చ ఉండాలి బుద్ధి ఉండి ఇచ్చ లేకపోతే లాయన్స్ మొదలైన వాళ్లకు మళ్ళాగా ఉపయోగం ఇచ్చ ఉండి బుద్ధి సూక్ష్మంగా లేకపోతే అప్పుడూ నష్టమే కాబట్టి విద్యయా విందత అమృతం ఆ విద్యను సంపాదించడానికి బుద్ధిని పదును పెట్టుకోవాలి కొంత సంస్కృతము కొంత వ్యాకరణము ఇలాంటివి చదువుకుంటే వ్యాకరణం చదివితే బుద్ధికి పదును వస్తుంది అప్పుడు ఆ బుద్ధిని ఇదే సమయంలో మనం ఆత్మవిద్యను కూడా అభ్యసిస్తూ ఉంటాయి ఇచ్చ జిజ్ఞాసతోటి మోక్షం వస్తుంది తర్వాత బ్రహ్మజ్ఞానం అనేది అది తపస్సు కాదు ఆత్మవిద్య అనేది తపస్సు కాదు అంటే ఏదో మంత్రం పట్టుకునే ఓ మాల పట్టుకునే ఇంకక్కడి నుంచి రోజుకి పదిహేను మాలలో పదహారు మాలలో నెలకి ఎన్ని మాలలు అవుతాయి అని మల్టిప్లై చేసి ఎన్ని నెలలు అని మల్టిప్లై చేసి అలా చేసేసేటువంటి లేకపోతే తిండి తిప్పులు మానేసి కూర్చోవడం అలాంటి తపస్సు కాదు బ్రహ్మజ్ఞానం అంటే సన్యాసం కూడా కాదు బ్రహ్మజ్ఞానం అంటే తన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని ఆత్మాత్మ వివేకమును అభ్యసిస్తూ దానికి పద్ధతి ఉన్నది శ్రవణం నిధ్యాసనముల ద్వారా స్వరూపాన్ని తెలుసుకుంటే అది బ్రహ్మజ్ఞానం అవుతుంది తప్ప కాషాయం గట్టు కూర్చుంటే బ్రహ్మజ్ఞానం కాదు అయితే చందనం బాగా పెట్టేసుకోవటం ఇంత ముద్ద చందనం అడగడో అరగటేసి ఇదిలా అంతా పానేసి మధ్యలో ఎర్రగా గీత ఒకటి పెట్టడం సో ఇలాగా అది బ్రహ్మజ్ఞానం అవ్వదు లేకపోతే ఇలాగ విగుసుకుపోయి ఇంకా ఎక్కడి నుంచే ముప్ప గంట సేపు గోతులో కూర్చొని ఇంకా కదలకుండా ఉండిపోయాడు సమాధి అది బ్రహ్మజ్ఞానం అవ్వదు అలాంటి హఠయోగ సమాధి ఉంది చూసారా అది బ్రహ్మజ్ఞానం కాదు బ్రహ్మజ్ఞానం అంటే ఓ మంత్రాన్ని పట్టుకుని జపించడం కూడా కాదు మంత్ర జపం చేస్తూ ఉంటారు వీళ్ళతో పాసుకులము మేము ఈ మంత్రాన్ని షోడశ దశ మహావిద్యలు అంటూ ఉంటారు ఒక విద్య చాలదు వీడికి పది విద్యలు మహావిద్యలు ఒక విద్య మామూలు విద్యలు కూడా కాదు దశ పది తర్వాత షోడశి మంత్రము పదహారు అక్షరాల మంత్రము దాన్ని పదహారు షోడశాక్షరి పంచదశాక్షరి షోడశాక్షరి దాన్ని పద పదహారు లక్షలు జపించాను అంటూ ఏదో చెప్తూ మంచిదే ఇప్పుడు అవన్నీ నేనేం కాదంటలేదు అవన్నీ గొప్పలేనండి ఇప్పుడు కడుపులో పోట్లు వస్తున్నాయండి కరువులో ఓటర్ వస్తుంటారు ఆ పెయింటింగ్ పికాసో పెయింటింగ్ అండి పది లక్షల రూపాయలు దానికి సరైన ఏమో అది కాదండి కరువులో ఓటర్లు దిగి వాడే సంసారము అంటే మనిషిని అలా పీడిస్తూ ఉంటుందని సంసారం అంతఃకరణ శుద్ధి లేనివాడికి ఉందన్ని సమస్యలు ఇంక ప్రపంచంలో ఇంకెవరికీ ఉండాలి దాని ఉపాయం చెప్పాలి కానీ ఇది పది లక్షలు మా మామయ్యేమో యూనివర్సిటీ వైస్ ఎందుకు వెళ్ళారు లేకపోతే నేను సమాధి అరగంటే చెప్పి చేస్తాను నా దగ్గర ముప్పై రెండు మంత్రాలు ఉన్నాయి ఇవన్నీ వర్క్ అవుట్ కావు కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎలాంటిది తెలిసినా ఆత్మవిద్య రత్న పరీక్ష ఉంది రత్న పరీక్ష రత్న పరీక్ష అంటే తెలిసినా వాడు రత్నం తీసుకొచ్చి వీడి గదులు పెడతారు రాజుగారి దగ్గరికి వచ్చాడు రత్నం ఎంతరాయి రత్నం అని అడిగాడు యాభై రూపాయలు నీ రత్న పరీక్ష కొన్ని పిలిపించాడు రాజుగారు పడతలేమో అని వీడు అనుకున్నాడు ఆయన రత్న పరీక్షలను పిలిపించారు పిలిపిస్తే రత్న పరీక్షలు దాన్ని ఎలా పరీక్ష చేశాడు ఇది గాజుముక్క అని చెప్పారు అంటే రాజుగారు ఎలా ఇది గాజుముక్క ఆయన అబద్ధం చెప్తున్నాడు రత్న పరీక్ష ఏమా అయితే గాజుముక్క అని అది వాడే చెప్పాలి వాడు వాడు పట్టుకొచ్చాడు కదా ఎక్కడి నుంచి దాని సోర్స్ ఏమిటో కనుక్కోండి అని ఎలా నిత్తాలు చెప్పు ఉన్న విషయం చెప్పు అంటే అది గాజుముక్క సార్ ప్రూవ్ చిన్న గులకరాయ హోట తీసుకొని ఇలా కొడితే పగిలింది అది రత్న పరీక్షకులు పగలు కొట్టాడు వారు పొగల మీరు పొగల కొట్టుకోండి మీకు కావాలంట నేను చెప్తున్నా అది కాదు ముక్క ఎలా తెలిసింది రత్న పరీక్ష ఆ రత్నాన్ని చూసి పరీక్ష బాగా లోతుగా చూస్తారు అలాగా మీరు ఆత్మస్వరూపాన్ని పరీక్ష చేసి పరీక్ష లోకాన్ని కర్మచిత బ్రాహ్మణ నిర్వేదమాయాస్తికృతృత్తైన రత్న పరీక్ష నీకు చేయడం జరుగు కాకపోతే తద్విజ్ఞానాథం గురుమేవాభివృద్ధే సమిత్వాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం కనుక ఆచార్యుణ్ణి పట్టుకుని శ్రవణ మరణాలు చేసి ఆ రత్న పరీక్ష నేర్చుకో నేర్చుకున్న ఆత్మవిద్యను నీవు సంపాదించి మోక్షాన్ని పొందాలి ఆ రత్న పరీక్ష లాంటిది రత్న పరీక్ష చేయాలంటే నేను మంత్రం జపిస్తాను నేను సమాధి వేస్తాను యోగ నిష్టలో ఉంటాను యోగ నిద్రలో ముప్పో అరే అదంతా ఉద్దురా ఈ రత్నం మాట చెప్పరా ఇవన్నీ వీళ్ళు ఇస్తాం నా దగ్గర దశ మహావిద్యలో ఉన్నాయి దశ మహావిద్యాలంటే చెప్పు ఆత్మ అంటే పరీక్ష చేసి నేను ఐ డోంట్ నో వెదర్ ఐ ఎమ్ ఏబుల్ టు కన్వే యునో విద్య అంటే తెలిసిన నాలెడ్జ్ ఆఫ్ వాట్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ నాలెడ్జ్ ఆఫ్ what is and endukante truth ante edho telusuna you know what is truth truth is what is edi unnado adi truth ratnam bettaru ankonni what is the truth whether it is ratnam then it is the that is the truth adi gadi mukka it that is the truth athana unnado alage tama swarupam dehamu manassu taanu we know about the body we know about the mind డూ యూ నోట్ అబౌట్ యువర్ సైడ్ ఇట్ ఈస్ దోయిట్ ఆఫ్ నాట్ ఏమన్నారు వస్తు వస్తుతంత్రం కాబట్టి అది బ్రహ్మజ్ఞానం రత్న పరీక్ష ఉంటుంది దాని దీ దృష్టాలు ఏమన్నా రత్న పరీక్షలు బ్రహ్మచారి అయి ఉండాలా సన్యాసై ఉండాలా ఏమన్నమాట అది ఈ కంటే ఎనీథింగ్ సన్యాస అయితే మరీ మంచిది ఉపయోగం ఉంది బ్రహ్మజ్ఞాని అయితే బ్రహ్మ కాబట్టి సన్యాసై చేరాలనే రూలేని లేదు అదనమాట కాబట్టి కనుక ఈ మృత్యువును జయించాలి అంటే ఈ మంత్రాలు తంత్రాలు వీటి వల్ల ఉండవు రత్న పరీక్ష వరే బ్రహ్మజ్ఞానము రత్న జ్ఞానము ఎలా అయితే రత్నాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుందో అలా దీని ఉంది ఓ పూర్వపక్షం రత్న పరీక్షకుడు రత్న ఈ పూర్వపక్షంతో ఈ క్లాసు ముగిస్తా రత్న పరీక్షకుడు రత్నాన్ని పట్టుకోగలుగుతాడు ఇది రత్నము అని తెలియగలుగుతాడు కానీ వాడి దగ్గరే రత్నం ఉండదు రత్నం రాజుగారి దగ్గర ఉంది వాడి దిగ్రీ ఉంది వాడి దగ్గరే వెళ్ళలేదు కడువా బుధాన్ని వేసుకుని పోవడం ఏదో జీతం ఇస్తారు అది సంగతి రత్నం అయితే ఉండదు కదా మరి అది పూర్వపక్షం దీనికి సిద్ధాంతం ఏంటంటే కరెక్టే ఉరికే దృష్టాంతం రత్న పరీక్ష బ్రహ్మ జ్ఞానము స్వయంగా బ్రహ్మయ్య ఉంటాడు ఎందుకంటే బ్రహ్మయే ఆత్మ అని మనం అనుకున్నాం కదా ఇప్పుడు రత్న రత్నమే ఆత్మ అనుకోండి వాడు రత్నం ఉన్నట్టే కదా వాడి దగ్గర అలాగే బ్రహ్మజ్ఞాని బ్రహ్మను తన యొక్క కలిగే ఉన్నాడు ఎలాగా ఆత్మరూపంగా కాబట్టి రత్న పరీక్షకుడికే దృష్టాంతమే పరీక్షించబడే రత్నము వీడికంటే అన్యంగా ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞానం దగ్గర తెలియబడే బ్రహ్మ వీడికంటే అన్యంగా ఉండదు వీడే అయి ఉంటుంది ఆ తేడా ఉండదు కాబట్టి దృష్టాంతం నుంచి వచ్చిన పూర్వపక్షం ఆ పూర్వపక్షాన్ని రోజు బ్రహ్మవి బ్రహ్మయువ భవతి కాబట్టి బ్రహ్మ బ్రహ్మంటే తానే కాబట్టి తనను గురించి తాను తెలుసుకున్నాడనుకోండి తాను పూర్ణుడు అని తెలుసుకున్నాడు అనుకోండి ఈ రత్నము మంచిది అని తెలిస్తే ఆ రత్నం వాడిది అవుతుందా అవదు తాను పూర్ణుడు అని తెలిస్తే ఆ సమస్య ఉంటుందా ఉండదు కాబట్టి ఆత్మనా విందతే వీర్యం విద్య విందే మృతం అయిపోయిందా మంత్రం దాని మీద అవతారిక అవతారిక ముందు మంత్రం ఉన్నాము ఇహ చేత్యమస్తి చేేదీన్ మహతి వినష్ి భూతు భూత విచిత్రీరా ప్రేతస్ లోమృత ఇది ఒక క్లాసు అవదండి ఈ మంత్రం ఒకటి లేక రెండు క్లాసులు పడుతుంది మనం దీన్ని ఎంత పుష్ చేసినా ఇది ముందుకు సాగలేదు దాని అర్థం ఏంటంటే ఈశ్వరుడు మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు నాయన్లారా మీరు డిసెంబర్లో చదువుకోండి ఎందుకంటే ఐ ట్రాక్ టు పుష్ ఇట్ బట్ దానికి అలా ఆటంకాలు వస్తూనే ఉండినవి దాని అర్థం ఏంటంటే మనం వాపసు వచ్చి చదువుకున్నాం ఇది కేనోపనిషది ద్వితీయ ్రహ్మ దేవేపరమహంసపరురాజకాచార్య శ్రీమద్గోవిందభగవత్పూజ్యపాదశిష్య శ్రీశంకరగవతృత కనోపనిషద్ష్యే ద్వితీయ ఖండ హరి త శ్రీకృష్ణాస్